శ్రీగురుభ్యో నమ హరి ఓనాపతి కవిని కవీనాముపమశ్రవస్తాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం సాద్రీమార్ణాధిపత సదాశివసంకరాచార్యమ అస్మాచార్యం తా వందే గురు పరంపరా భద్రము కమే భీష్ణురామదేవాద్రం పశ్యే మాక్షిరైరంగై స్థమోహి యజేమదేహిత ఇంద్రరాయ స్వస్తి నేంద్రో వృద్ధశ్రవా స్తిన పూషా విశ్వేలాస్తినస్తాక్షోహరిష్టమే స్వస్తినో బహుస్వతి ఓం శాంతి శాంతి శాంతి ఏన్న చిత్తజాధర్మా శక్తం వాజేతుఫలా జాతి ప్రవిశంది మనీషిణ భషక తేభ్యో హేతుభ్య ఆత్మవిజ్ఞానస్వరూపమేవాతం అయిందనుకుంటా ఇదంతా స్టార్ట్ చేశాను సో ఈ విధంగా పైన చెప్పిన హేతువులను బట్టి యథోక్తేభ్యో హేతుభ్య పంచమి పంచమి అంటే పట్టి వలన కంటే పట్టి అని మీరు చదివి ఉంటారు సో ఇథోక్తేభ్యో హేతుభ్యైన చెప్పిన హేతువులను బట్టి ఏమిటా హేతువులు ఆత్మస్వరూపస్య నిర్వికారత్వం అద్రవ్యత్వం ఈ రెండు హేతువులు ఇంకా ముందు శ్లోకంలో చూసాము ఆత్మ చైతన్యమునందు వికారమేమీ ఉన్నది ఇది మన మన జీవితంలో ప్రధా ముఖ్యంగా వేదాంతంలో ఇది చాలా విషమమైన ఘట్టం అని నేను అంటూ ఉంటాను చాలా విషమమైన ఘట్టం అదేమిటంటే వికారాలు మనకి తెలుస్తూ ఉంటాయి వికారాలు ఉంటాయి దేహం ముందు వికారాలు ఉంటాయి వికారం ఉంటే మార్పు ఉండవే నాసియా తెలుగు వికారం కాదు సంస్కృతం వికారాలు సో మార్పులు చేంజెస్ సో వికారములు ఉంటాయి దేహంలో వికారాలు ఉంటాయి తెలుస్తూనే ఉంటుంది దేహంలో వికారాలు ఎందుకంటే అలా ఉన్నారంటారు నెల రోజుల తర్వాత చూసిన వాళ్ళు రోజు చూసి అడిగితే ఎలా తెలియదు కానీ ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు స్వామీజీ మీరు ఇలా చిక్కిపోయారంటారు నేను బరువు చూసుకుంటే ఒకేసారి ఎక్కువ ఉంటాను వాళ్ళు ఏమో చిక్కుపోయారో సో దేహంలో వికారాలు అలా వస్తూనే ఉంటాయి తర్వాత సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి కొంతమంది ఏమనుకుంటారంటే సమాజంలో మార్పులు రాకూడదు అనుకుంటారు ఈ మార్పు రాకూడదు అది అలా కుదురుతుందండి ఇదో పూర్వం ఉండేలాగే డ్యాన్స్ పూర్వం ఎలా ఉందో ఇప్పుడో అలాగే ఉండాలి మ్యూజిక్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడో అలాగే ఉండాలి భాష అప్పుడు ఎలా ఉందో ఇప్పుడో అలాగే ఉండాలి ఎక్కడ కుదురుతుంది నేను యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో తెలుగు భాష గ్రాంథికమే ఉండాలి తప్ప వ్యావహారికం ఉండరాదు అని పెద్ద రెసిస్టెన్స్ దా గురదాడ అప్పారావు గారు మొదలైన వాళ్ళందరూ కలిసి గ్రాంథికాన్ని పక్కన పెట్టి శిష్ట వ్యావహారికము అని ఒకటి మొదలుపెట్టేశారు దాంట్లో వాళ్ళు రచనలు చేసేసివారు గ్రాంథికం వాళ్ళు ఏమిటి గ్రాంథిం అనే రాయాలి తప్ప వస్తున్నాడు అని రాయకూడదు డూకి ముందు అరస పెట్టి తీరాలి అతడు అనకూడదు అతడు అనాలి అంటే అరసంలో పెట్టాలి ఈ రకంగా పెద్ద రెసిస్టెన్స్ ఈ మార్పు రాకూడదు చిత్రం ఏంటంటే అప్పుడు మేము కుర్రాళ్ళం బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళం వ్యాకరణం అదేనో అప్పుడు మేము కూడా అవును కరెక్టే ఇలా మారకూడదు అని నిర్ణయం అనేవాళ్ళు తర్వాత ఏమైపోయింది ఇప్పుడు అసలు ఎవరైనా గ్రాంథికం రాస్తున్నారా ఆఖరికి నేను కూడా నిన్న ఉన్నదాకా గ్రాంథికను రాసివ్వండి మానేశాను గ్రాంథియం రాయగా మార్పులు వచ్చేస్తాయి భాషలు మారిపోతాయి ఆచారాలు వ్యవహారాలు అన్నీ మారిపోతాయి ఒకప్పుడు పిలక అందరూ పిలక పెట్టుకునేవారు తర్వాత పిలక ఫ్యాషన్ పోయి ఇంకేదో ఫ్యాషన్ నుండి వచ్చాయి ఇప్పుడు మళ్ళీ పిలకకి వచ్చేసారు మీరు గమనించారో లేదా మన నడుస్తూ ఉంటే పిలకవాళ్ళు కనపడతారు చాలామంది కనపడతారు పిలకవాళ్ళు ఏమిటి రాశ్చర్య విషయం మేమున్న ప్రిన్సిపల్ యూనివర్సిటీకి వెళ్ళా వెళ్తే అక్కడ ఒక పిలకాయ సమావేశంలో పిలకాయలు ఒక ఆయన ఉన్నాడు ఎవడా పిలకవాడంటే తెలుగువాడు మన భారతీయుడు కాదు అక్కడ వాడు పిలక ఆ సమావేశంలో ప్రధానమైన వాడు నేను ఎవరో ఎప్పటికీ అర్థం కాలేదు ఆఖరికి మా గురువు గారిని ఒక ఫోటో చూపించాడు అప్పుడు అర్థం అందరూ కృష్ణాకాశ్రతను వాళ్ళందరూ పిలుగు పెట్టుకుంటారు ఇప్పుడు పిలక ఫ్యాషను ఈ క్రికెట్ ఆడుతుంటారు చూడండి వేళలో పిలకలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ ఐవటెవర్ చదివే వికారములు వస్తూ ఉంటాయి మనస్సులో మనస్సులో వికారాలు ఎలా వస్తాయో తెలిసిన నిన్నటి దాకా బీజేపీని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారు హోల్హార్టెడ్గా హోల్ హార్టెడ్గా వాళ్ళకేమీ పాలిటిక్స్తో సంబంధం లేదు అయినా కూడా ఒకప్పుడు నెహ్రూ గారి ఏడలో నాకు కొంచెం వ్యతిరేక భావం ఉండేది అలాగే ఎవరో ఆ సంస్కారం అలా వచ్చింది మా నాన్నగారు అనేవారు అలా ఉండకూడదు అమ్మా పండిట్ నెహ్రూ అంటారు ఆయన్ని ఇప్పుడు కూడా పెద్దవాళ్ళని అంత గమ్ముని అలా చోటా మూ బడా బాత్ అనేదో అంటారు అలా అనుకూడదు ఈజ్ పండిట్ నెహ్రూ అని అంటారు సర్వేపల్లి రాధాకృష్ణ పెద్దలందరూ విద్వాంసులందరూ ఆయన్నేమో చాలా రెస్పెక్ట్ చేస్తారా ఆయన ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు రాసేట మనకి నాకైతే తెలియదు మనం తెలియాలి ఆయన గురించి అలాగా తక్కువగా మాట్లాడకూడదు అనేవారు అయితే మరి అప్పుడు ఐ డిడ్ నాట్ సింక్ ఇన్ బట్ ఆ తర్వాతి కాలంలో నా మనస్సులో పరివర్తన వచ్చింది నేను ఇప్పుడు పండి నెహ్రూ అని అన్నాం అప్పట్లో నెహ్రూ అనివ్వండి నేను బొడ్డు పేరు పెట్టేవా ఇప్పుడు పండిట్ నెహ్రూ అనే అంటా దట్ ఈజ్ హాయ్ యూ మే నాట్ అగ్రీ విత్ సమ్ ఆఫ్ హీస్ పాయింట్స్ బట్ పండిట్ నెహ్రూ సో ఆ మన మనస్సులో మన జీవితంలోనే మన మనస్సులో చాలా పరిణామాలు మార్పులు వికారాలు వస్తాయి కాబట్టి జీవితంలో ఈ వికారములు అన్నవి ఇవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి మన జీవితంలో మనకు అనుభవానికి వస్తూ ఉంటాయి దాంట్లో సమస్య లేదు అయితే వికారములు లేనిది అవిక్రీయ ఆత్మచైతన్యము మన యథార్థ స్వరూపము అని శాస్త్రం చెప్తూ ఉంటుంది దాని మాట మీరేం చేశారు అది విషమమైన ఘట్టం ఈ తోటి మనం తాదాత్మ్యం చెంది ఇవన్నీ వికారాలు వచ్చాయి కాబట్టి నేను కూడా వికారము గలవాడను వికారిణి అని మనం అనుకుంటున్నాము అది తప్పు పైన చెప్పినటువంటి హేతువులలో ఒకటి ఆత్మ అభిక్రియము కాబట్టి ఎప్పటికీ కూడా ఈ వికారములకు నేను సాక్షిని అని ఎప్పటికీ కూడా తనకు తాను గుర్తు చేసుకుంటూ ఉండాలి దేహంలో ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి ఇదిగో నేను రోగదృష్టి అయిపోయాను రోగి ఇష్టమైన అయిపోయాను అని కంగారు పడకూడదు ఈ వికారమునతో నేను సాక్షి మనస్సులో కూడా కొంత నిరుత్సాహం కలుగుతుంది మనం ఏదో ఇలా ఉంటే బాగుందని మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు ఎందుకంటే లైఫ్ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డైనమిక్స్ ముఖ్యంగా మనం నియర్ అండ్ డియర్ అని ఈ పత్రికల్లో వేస్తారు పెళ్లి పత్రికల్లో నియర్ అండ్ డియర్ ఎవళ్ళి నీరండి అది నేను నా అనే పరిచ్ఛేదమే కదా తన చుట్టూ కట్టుకున్న బోడే కదా సో ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఈ నావాళ్ళు అనేటువంటి దృష్టిలో ఈ నావాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఒకప్పుడు అభివృద్ధిలో ఉంటారు ఒకప్పుడు చాలా నైచ్యంలో ఉంటారు చాలా తక్కువ స్థితిలో చాలా నీచస్థితిలో ఉంటారు అప్పుడు మనకే దుఃఖం అనిపిస్తుంది శంకరులు అన్నారు అహం సకల ఉత్రో వికల అహం వికల దట్ స్టేట్మెంట్ ఇట్ క్యాప్చర్స్ ద హ్యూమన్ కండిషన్ మార్వెలస్ సో ఆ విధంగా మనకి ఇప్పుడు లోకంలో రోజు ఎంతో మంది మరణిస్తూ దాని గురించి మనం దుఃఖించాం ఈ పేపర్ చూస్తే మన దగ్గర యాక్సిడెంట్స్ ఈ రోడ్స్ మీద బ్లడ్ ఈజ్ బ్లడ్ ఫ్లోస్ ఆన్ దీస్ హైవేస్ డైలీ యాక్సిడెంట్స్ అయిపోతూ ఉంటాయి డైలీ and daily dozens of people die in highways like bombay uh, bangalore highway nagpur highway we don't care numbers chustontaru in the newspaper that as a navadu annavadu kanaka evadike na gayam tagilna kuda manavu chala dukkhanni anukistam so itwaantivikaramulu manike manasulo nirantara anubhavanaku vasto untai ee vikaramulayadala mamayakamaguta ఇది సంసారము యొక్క మౌలిక లక్షణం ఆ వికారములతో మమేకమై మనము సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాం కానీ శాస్త్రాలని చెప్తూ ఉంటుంది ఆత్మ అవిక్రీయము అని చెప్తుంది అప్పుడు మనం సర్వదా గుర్తు చేసుకుంటూ ఉండాలి నేను అవిక్రీయుడను వికారములు మనస్సులో ఉంటాయి తప్ప నా స్వరూపంలో వికారములు లేవు నేను సాక్షిని అని దర్శించటము అది ఎవరికి వాడు గుర్తు చేసుకుంటూ ఉండటము ఆ సత్యాన్ని స్మృతి పథానికి తెచ్చుకోవటము ఇది ఒక గొప్ప సాధన సో నిర్వికారత్వం తర్వాత ఆత్మ అద్రవ్యం రెండో హేతు ఆత్మ ద్రవ్యం కాదు ఇప్పుడు కూడా ద్రవ్యబుద్ధి ఉండకూడదు మెటీరియల్ బుద్ధి ఉండకూడదు నేను అనగానే చైతన్య బుద్ధి ఉండాలి తప్ప నేను అనగానే చైతన్య స్ఫోరకంగా ఉండాలి తప్ప నేను నేను అనగానే కాళ్ళు చేతులు గుండె మెదడు అంటూ ఇలా ఉండకూడదు అంచేతనే నేను కూడా మెడిటేషన్లో పంచభూత ధారణ అని చెప్పేవడి అంటే దేహాన్ని మీరు నార్మల్గా లిమ్స్లో మీరు హాస్పిటల్ వెళ్ళినప్పుడు చూసినట్టుగా చూడకూడదు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి చాలా విడ్డూరమైన అనుభవం హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ దేహాన్ని వేర్వేరు లిమ్స్లో అలా విడదీసి పూజ్య స్వామీజీ చెప్తారండి నేను చెప్పలేను ఆయన చెప్పినట్లు చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఒక మేళ ఒకటైంది మేళ మేళ అంటే ఉంటాయి టెంట్స్ ఉంటాయి వేర్వేరు టెంట్స్ అక్కడ యాభై ఆరు టెంట్స్ ఎన్నో ఉన్నాయి అన్ని టెంట్స్లోనూ డాక్టర్సే ఉంటాం అయితే ఒక టెంట్లో పాదాలకి సంబంధించిన డాక్టర్స్ కోడియాలజిస్ట్స్ ఇంకో టెంట్స్లో కార్డియాలజిస్ట్ మళ్ళీ లో మెడిక మెడిసిన్ వాళ్ళు వేరు సర్జరీ వేరు ఇంకో టెంట్లో ఆఫ్టల్మాలజిస్ట్ కలదు ఇంకో టెంట్లో న్యూరాలజిస్ట్ అందరూ ఉంటారు యాభై ఆరు టెంట్లో ఎన్నో వేశారు ఏమండి వాళ్ళందరూ సిద్ధంగా వెయిట్ చేస్తున్నారు మెడికల్ ఎగ్జిబిషన్ ఓపెన్ దాంట్లోకి నేను అడుగుపెట్టాను ఇప్పుడు నేను ఈ యాభై ఆరు మందికి నేను ఐ హావ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ రిఫరెన్స్ వాళ్ళందరూ అక్కడ ఉన్నది నా కోసమే ఇగో ఈ బాడీ కోసం ఇంతమంది డాక్టర్లు ఉన్నది నా కోసమే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఎవరి కోసం ఉన్నాడు నా కోసమే ఉన్నాడు సో ఆ విధంగా దేహాన్ని ఇన్ని ముక్కల వాళ్ళు పరిగణన చేస్తారు అన్ని ముక్కల కిందే దేహాన్ని చూస్తూ ఉంటారు ద్రవ్య బుద్ధి వాళ్ళు ఆ రకంగానే ట్రైన్ అయి ఉంటారు ఆ రకంగా చూడడానికే వాళ్ళ ట్రైనింగ్ అంతా వాళ్ళ వాళ్ళ డ్యూటీ కూడా అదే కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు లెడ్ దమ్ డూ ఇట్ బట్ యూ డోంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ లైక్ దామ్ వాళ్ళు చూసినట్టుగా నువ్వు నీ గురించి చూసుకోవచ్చు ద్రవ్యబుద్ధి ఉండకూడదు నేను అనగానే ఆత్మ చైతన్య స్ఫూరకంగా ఉండాలి తప్ప మధ్యామాంసములతో నిండిన ఈ అస్థిపంజరమును స్ఫురింపజేసేదిగా నేను ఉండరాదు అద్రవ్యత్వం ఈ రెండు హేతువుల కారణంగా ఈ చిత్తం అనేది ఏదైతే కాదో చిత్తము అని మీరు ఏదైతే అంటున్నారో అది వాస్తవంలో ఆత్మవిజ్ఞాన స్వరూపమే చిత్తానికి రూపముంటుంది స్వరూపం ఉంటుంది ఇప్పుడు ఆభరణానికి రూపం ఉంటుంది స్వరూపం ఉంటుంది ఒక ఆభరణానికి రూపం ఏమిటి నెక్లెస్ నెక్లెస్ అంటే రూపం అది స్వరూపం కాదు అంటే మెడ చుట్టూ వేసుకునే లేస్ ద లేస్ అరౌండ్ ద నెక్ ఎందుకు మెడ చుట్టూ ఈ లేస్ ఎందుకంటే ఎవళ్ళ పిచ్చి వాళ్ళది ఏవాళ్ళ ఆనందం వాళ్ళది మొత్తానికి నెక్ చుట్టూ లేస్ ఒకటి వేసుకుంటాం ఇట్ ఈస్ కాల్డ్ నెక్లెస్ దట్ ఈజ్ ఇట్స్ షేప్ దట్ ఈజ్ ఇట్స్ రూప బట్ స్వరూపం అది కాదు స్వరూపం ఏమిటి బంగారం అలాగే ఘటజ్ఞానము అని ఉంది ఘటజ్ఞానములో రూపము ఘట నామరూప ఘటము రూపము నామము రూప కరస్పాండ్స్ టు నామ సో ఘటము రూపము దాని స్వరూపం ఘటం కాదు స్వరూపము చైతన్యం కాబట్టి చిత్తము యొక్క స్వరూపమేమిటి ఆత్మవిజ్ఞానమే ఆత్మవిజ్ఞానము అంటే ఆత్మనహా విజ్ఞానము ఆత్మైవ విజ్ఞానం దజంట్ మ్యాటర్ సో ఆత్మవిజ్ఞానమే చిత్తము యొక్క స్వరూపము ఇది కాబట్టి ఇప్పుడు బాహ్యధర్మా చిత్తా నా కనుక బాహ్యా ధర్మా ఘటాదయ అనాత్మాన అని కింద టేకాకారణం సో ఘటా ఘటాది ధర్మము అంటే ఈ ఘట ఘటపటాది అనాత్మ పదార్థములు ఏవైతే ఉన్నాయో అవి బాహ్యవ బాహ్యార్థవాది ఏమంటాడు అవి బాహ్యముగానే సత్యములు అని అంటాడు కానీ మనం బాహ్యార్థవాదిని నిరాకరణ నిరాకరించి మనం క్షణిక విజ్ఞానవాది దగ్గరికి వచ్చినప్పుడు క్షణిక విజ్ఞానవాది ఏమంటాడు చిత్తజాహ చిత్తమునందు ఘటపటాది ధర్మములు పదార్థములు పుట్టుచున్నవి దానికే క్షణిక విజ్ఞానము అంటారు ఇప్పుడు ఇక్కడ మనం క్షణిక విజ్ఞానవాదిని కూడా నిరాకరించి ఈ ఘటపటాదులు చిత్తమునందు కూడా పుట్టుటలేదు అంటే ఇప్పుడు మన అనుభవంలో ఇప్పుడు నెక్ ఆభరణం ఉందనుకోండి నెక్లెస్ అనే ఆభరణం ఉందనుకోండి ఈ ఆభరణం ఎక్కడుంది బయట ఉందా బయట లేదు బయట లేదు అది ఒక వ్యక్తి దాని కేసు చూసి ఇది ఆభరణము ఇది నేను పెట్టుకుంటాను పెట్టుకుంటే ఆభరణం అవుతుంది తప్పది అది ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు నెక్లెస్ ఖరీదైన నెక్లెస్ ఒకటి కొని అది మీరు బ్యాంక్లో పెడతారు లాకర్లో అసలు ముందు కొనము ఒక పొరపాటు దాన్ని తీసుకెళ్ళి లాకర్లో ఉండడం ఇదో పొరపాటు విధుల క్రేజీ వైద్యూ సచ్ క్రేజీ థింగ్స్ అయితే ఉంటాం రెక్లెస్ కొనలేదనుకోండి బ్యాంక్ వాడి దగ్గర వాడి దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడ్డం చేతులు పట్టు ఎందుకంటే వాడు లాకర్ ఒకటి వెళ్ళాలి నెక్లెస్ కొనలేదనుకోండి వాడే వచ్చి వాళ్ళ దగ్గర చేతులు నిలబెట్టు నిలబెడతాడు మరో ఎందుకు వాడు దగ్గరికి వాళ్ళు ఎంత స్వతంత్రంగా ఉంటుందో చూడండి సో సో ఎనీవే నెక్లెస్ అని ఉన్నది నెక్లెస్ బాహ్యమునందు లేదు అంతరమునందు మాత్రమే కలదు అంతరంలో ఎక్కడుంది చిత్తమునందు కలదు అని క్షణిక విజ్ఞానం సో అక్కడ చిత్తమునందు కూడా ఏమీ లేదు చిత్తమునందు చిత్తమునందు ఉందనుకోకూడదు మీరు చిత్తమునందు కూడా అది ఆభాస్వరూపమే ఎందుకంటే చిత్తమని మీరు ఏదైతే అంటున్నారో అది చిత్తు తప్ప వేరే ఏమీ కాదు చిత్ చితికి తప్రచయం చేస్తే చిత్త గమ్ముకి తప్రచయం చేస్తే గత అయినట్టుగా గతాకరత అలాగా ఇటు వచ్చి భూతార్థంలో వాడతారు తప్రచయం ఇక్కడ భూతార్థం అక్కర్లా సార్వకాలిక అర్థంలో కథప్రచేనం వాడితే చిత్త అయింది కాబట్టి చిత్తులో ఒక పరిణామం వచ్చి చిత్తమైనదా చిత్తము అంటే ఘటజ్ఞానము ఘటాకార వృత్తి అది కదా చిత్తం అంటే ప్రవాహమేగా ఆ క్షణంలో వృత్తి ఘటాకారం వృత్తి చిత్తులో పరిణామం వచ్చి వికారం వచ్చి చిత్తమైందా ఏమీ లేదు కాబట్టి చిత్తజాహ ధర్మా నా బాహ్య ధర్మములు కూడా చిత్తము నుండు కూడా వాటికి పుట్టుక లేదు అంటే అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఘట జాయతే అని ఉంది కదా ఘట జాయతే అంటే కస్మిన్ జాయతే కస్మాత్ జాయతే అంటే మృది జాయతే మృదహ జాయతే మృతు నో బాహ్యార్థవాది అంటాడు మృతు ఎందు మృతు నుండి కానీ బాహ్యార్థవాదాన్ని తిరస్కరించండి అప్పుడు ఏమని చెప్పాలి ఘటహ జాయతే అంటే అర్థం ఏంటో తెలుసిన ఘటాకార వృత్తి జాయతే అంటే ఘటాకార వృత్తి యొక్క పుట్టుకయే ఘటం యొక్క పుట్టుక ఇంక అంతకంటే వేరే ఏం అని ఇది క్షణిక విజ్ఞానం ఇప్పుడు మనం ఏమంటున్నాం ఘటాకార వృత్తిరపిన జాయతే ఘటాకార వృత్తి ఎవరన్నా పుడుతోందా అక్కడ పుట్టినట్టు అనుభవ అను అనిపించడమే తప్ప అక్కడ పుట్టినట్టు ఏదీ పుట్టుకోటం లేదు ఇది ఎలాగంటే సినిమా తరం మీద పర్వతం చూశారు ఇప్పుడు ఈ పర్వతము భూమిలోంచి పుట్టుకొచ్చింది అబ్బే భూమిలోంచి పుట్టుకురాలేదయా కాంతి నుంచి పుట్టింది అది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి కాంతి నుంచి మాత్రం పుట్టిందా పుట్టిందని మీరు అనుకుంటున్నారంట కాబట్టి నా చెత్తజా ధర్మాహం ాహ్య ధర్మజంచం విజ్ఞానస్వరూపాభాసమాతృత్వాత్ సర్వధర్మానా చూడండి బాహ్యమునందు ఘటం ఉన్నది దాన్ని బట్టి ఘటాకార వృత్తి పుట్టింది ఇది బాహ్యార్థం అది భాష్య ఇప్పుడు రెండు బాహ్యంలో ఘటం ఉంది దాన్ని అనుసరించి బికాస్ ఆఫ్ దాట్ అది నిమిత్తంగా చేసుకుని ఘటాకార వృత్తి పుట్టింది అని అంటాడు ఏమీ లేదు నో ఎందుకంటే బాహ్యధర్మజం చిత్తం చిత్తం అంటే ఘటాకార వృత్తి అది ఎక్కడి నుంచి పుట్టింది బాహ్యమైన ధర్మము నుండి పుట్టినది లేకపోతే బాహ్యమైన ధర్మము వలన వలన నిమిత్తార్థంలో పంచమే వేసుకుంటే బాహ్యమైన ధర్మ ధర్మము అంటే పదార్థం బాహ్య పదార్థం వల్ల పుట్టింది నో బాహ్యపద బాహ్య ముందు ఘటం ఉంటే కదా బాహ్య పదార్థం వల్ల కుట్టడానికి బాహ్యముందు ఘటమేమీ లేదు బాహ్యముందు మృతికేత్యేమో సత్యం ఘటమనేది బాహ్యము నుండి ఏదీ లేదండి మీరు వేనాంతమైనా చదివితే వాటికి మీకు తెలుసుండాలా మాత్రం బాహ్యమునందు ఘటమనేది ఏదీ లేదు ఘటమనేది మీ బుర్రలో ఉంది తప్ప బాహ్యమునందు లేదు బాహ్యమునందు మృతికి ఉన్నది కాబట్టి నిజానికి బాహ్యము నుండు పద్యభూతాలు ఉన్నాయి మిగతాదంతా ఆ నామ రూపాలు నేను బుద్ధి అనేది ఉన్నాయి ఇప్పుడు నా ప్రియురాలు అంటాడు బాహ్యముందు వీడి ప్రియురాలు ఉందా వీడి ప్రియురాలు ఏం లేదు బాహ్యములందు బాహ్యములందు ఒక స్త్రీ ఉన్నది అంటే మరొకడు ఒక స్త్రీ అంటాడు బాహ్యములందు స్త్రీ ఉందా బాహ్యములందు స్త్రీ ఏం లేదు బాహ్యములందు ఒక మనుష్య మను మానవ దేహం ఆ రకంగా రిడ్యూస్ చేసిస్తే పంచభూతాలు తప్పించేంది ఏ పంచభూతాలు మాత్రమే ఉన్నాయా అఖండ సత్తయే పంచభూతముల రూపంగా భాషిస్తోంది అంటే ఏముందో తెలిసినా బాహ్యములం బ్రహ్మ తప్పింకే లేదు మరి మనం చూస్తున్నది మీరు చూస్తున్నది బాహ్యమును అన్నది మీరేం చూడలేదు బాహ్యమునులున్నదాని కారణంగా మీ నేత్రములందు శ్రోత్రముల ఏర్పడేటువంటి సెన్సేషన్స్నే మీరు చూసుకుంటున్నారు తప్ప అనివే ఈ అతంతా మనం కనుక చిత్తము అంటే ఫలానా వృత్తి అది కూడా బాహ్య ధర్మజము కాదు నాపి బాహ్య ధర్మజం చిత్తం ఎందువల్లంటే చిత్తంలో వచ్చినటువంటి వృత్తులు చూశారు అది అది ఏమిటనుకుంటున్నారు మీరు విజ్ఞానస్వరూప ఆభాస మాత్రత్వా అది ఆ ఘటాకార వృత్తి ఈ ఘటాకార వృత్తి ఏమిటి ఘటాకార వృత్తి యొక్క స్వరూపం ఏమిటి కేవల విజ్ఞానం శుద్ధ విజ్ఞానమే విజ్ఞానం అంటే చిత్ చైతన్యం శుద్ధ చైతన్యమే దాని స్వరూపం ఆ శుద్ధ చైతన్యం మాత్రము ముందు మీకు కనబడ్డ ఆభాస తప్ప మరొకటి కాదు కాబట్టి విజ్ఞానస్వరూప సర్వధర్మానా కాబట్టి పదార్థములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా విజ్ఞాన స్వరూప ఆభాసమాత్ర విజ్ఞానం అనే వ్యక్తి యొక్క స్వరూపం అంటే ఆత్మ ఆ విజ్ఞానం అనే ఆత్మ చైతన్యమునందు ఆభాసమాత్రములు ఆభాసమాత్రములు తప్ప ఇంకేమి లేదు అంటే మీరు నిద్రలేస్తూనే ఆ వేకింగ్ కాన్షియస్నెస్ స్పేస్ లైక్ కాన్షియస్నెస్ దాంట్లో మీకు ఆభాసం అంటే కాబట్టి ఈ ఈ సంసారమంతా కూడా ఆ చైతన్యంలో ఆభాస మాత్రమే తప్ప దాంట్లో వాస్తవికత ఏమీ లేదు కనుక సత్యం ఏది అంటే శుద్ధ చిద్రూపమైన ఆత్మయే సత్యం ఇం చేతనే ఆత్మావా ఇదము ఈ సర్వము ఆత్మ తప్ప ఇంకా మరేది లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి నేను పుట్టాను ఇట్టేనో అంటే పోతాను ఏమండి ఆ పుట్టడానికి పోవడానికి మధ్యన అనేక అవస్థల గుండగా నేను పయనిస్తాను ఈ ఈ అనేకానేకములైన అవస్థలలో నేను సుఖమును దుఃఖమును అనుభవించుకుంటూ పోతాను సరిపడిందండి నేను మొత్తం కవర్ చేసేసానా మానవుడు జీవితం అనేది ఏంటనుకుంటాడో అది కవర్ చేశానా ఇది అజ్ఞాని యొక్క దృష్టికోణము ఈ వర్ణన ఉన్నందుకు చూసారా ఇది అజ్ఞాని చేసే వర్ణన తప్ప ఇది జ్ఞానానికి దీనికి సంబంధం లేదు మరి జ్ఞాని ఎలా చూస్తాడు చూడండి జ్ఞాని పుట్టలేదు గెట్టబోదు నెంబర్ వన్ నెంబర్ టూ జ్ఞాని ఈ వచ్చే అవస్థలు ఏవైతే ఉంటాయో ఈ అవస్థలన్నీ సత్యములని తాను ఆ అవస్థలలో సతమతమవుతున్నానని అనుకోడు జ్ఞాని యొక్క జ్ఞాని యొక్క దర్శనం ఎలా ఉంటుందంటే ఈ అవస్థలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలము క్షణికమైన అంటే కాలము చేపరిచ్ఛిన్నమైన ఘటనలు మాత్రమే ఆభాషలు మాత్రమే మీరు ఒక ఘటన అన్నారు అది ఒక ఆభాష మాత్రమే ఆ భాష తప్పించేమీ లేదు అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు అదేదో పెద్ద గంభీరమైన విషయంలో మనకు అనిపిస్తుంది మీరు కొంచెం వెనక్కి తిరిగి చూసుకోండి ఎన్ని ఎలక్షన్స్ వచ్చాయి ఎన్ని రిజల్ట్స్ వచ్చాయి అవన్నీ ఆ భాషలు తప్పించేమి క్రికెట్ మ్యాచ్ వస్తుంది మన వాళ్ళని ఎగ్గాడు వాడిని ఎగ్గాడు అంటే పెద్ద హడావిడి చేస్తారు అదో అదొక ఘటన కింద అనిపిస్తుంది అది యథార్థమైన ఘటన కింద అనిపిస్తుంది ఎన్ని క్రికెట్ మ్యాచ్లు వచ్చాయి వెళ్ళే ఎవడు నెగ్గడం ఏమిటి ఓడడం ఏమిటి ఇదంతా కూడా ఒక కల్పన అంటే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముందు బిల్డప్ చేసుకుని పెట్టుకుంటాం క్రికెట్ అని దాని దాని గురించి సమాచారం అంతా బిల్డప్ చేసి పెట్టుకుంటాం మనస్సులో ఆ దానికి అక్కడ ఎదురకుండా ఉన్నటువంటి దాన్ని దాని మీద ప్రాజెక్ట్ చేస్తాం ప్రాజెక్ట్ చేస్తే అది క్రికెట్ మ్యాచ్ అనే రూపంగా భాషిస్తుంది దాంట్లో ఎవడో నెగ్గేడని ఓడాడని ఇదంతా కూడా స్వప్న సదృశం తప్ప ఇంట్లో వాస్తవికత సుతరము లేదు కాబట్టి జ్ఞానం ఎలా చూస్తానంటే ఈ ఘటనలన్నీ కూడా తాత్కాలికమైన క్షణికమైనటువంటి ఆభాసలు తప్ప వాటిల్లో సత్యమైన లేదు ఈ ఆభాసలన్నీ కూడా ఒకదాని వెనుక మరొకటిగా మహావేగంగా మన ముందు అలాగా కనబడుతూ ఉంటాయి మహారాజా అలా కూర్చుని ఉంటే ఇప్పుడు వస్తుంది ప్రెసిడెంట్ పెరేడ్ ఉంటుంది ప్రెసిడెంట్ అలా కూర్చుని ఉంటాడు ఆ పెరేడ్ అలా పోతూ ఉంటుంది ఆ పెరేడ్లో ఇన్ఫెంటరీ వస్తారు ఆర్టిలరీ వస్తారు ఎయిర్ ఫోర్స్ వస్తారు నేవీ వస్తారు అందరూ వస్తారు తర్వాత ఆంధ్రప్రదేశ్ శకటం ఉంటా ఏదో ఇలా పిచ్చి పిచ్చి డ్యాన్స్ వస్తాం ఒకటి తర్వాత కేరళ శకటం ఉంటాం ఇలా పులువ అవి పెట్టుకుని ఇంకో రెండవ మంది వాళ్ళు వస్తారు తర్వాత బెంగాల్ శకటం ఉంటో అల వేసి చేపలు పడుతుంది ఏదో ఏదో ఎవరి పిచ్చి వాడి కాను ఆంధ్రప్రదేశ్ శకటము అంటాడు ఓ పాత డొక్కు ఓ జీప్ ఒకటి తీసుకుంటాడు దాంట్లో ఓ పది లీటర్లు డీజిల్ పోస్తాడు దానికి చుట్టూ వస్త్రాలు కట్టేస్తాడు టైర్లు కనపడకుండా కట్టేసి అది ఎలా వెళుతుంటే టైర్లు కనపడం కలుతుంటే అబ్బో శకటం ఏమిటి శకటం అండి ఓల్డ్ జీప్ ఇటీస్ దాని మీద ఒక ప్లాట్ఫామ్ పెడతాడు ఆ ప్లాట్ఫామ్ మీద లేపాక్షి అంటారు అదిగో లేపాక్షి ఏమిటి లేపాక్షి అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురో కూచిపూడేది చేస్తూ ఉంటారు ఇది ఆభాస్ అంటారా అది వాస్తవం అంటారా ఆభాస మన జీవితంలో అలా పెరేడు ఆంధ్రప్రదేశ్ శకటము కేరళ శకటము ఎవరు గోలవాళ్ళదు సో మణిపూర్ శకటము అంటే మణిపూర్ డాన్స్ ఏదో కొద్దిసేపు రెండు విషయాలు డ్యాన్స్ ఈ రకంగా అల్తా అయిపోతుంది ప్రెసిడెంట్ అలా గడిపే సంవత్సరాలకు ఒక రోజు అదో కార్యక్రమం పూర్తి చేసుకుని ఆయన మళ్ళీ ఆయన భగ్గీరోకి వచ్చి ఆయన లేచి చక్కపోతాడు రాష్ట్రపతి భవన్కి లేచిపోయి వెళ్ళి భోజనం చేసి ఒక భోజనం చేసి అడుగు వారుస్తాడు దీనికి రిపబ్లిక్ పెరేడ్ అని పేరు దీనికోసం పెద్ద టీవీల్లో చూసేటప్పుడు చూస్తూ ఉంటాం మంచిదే బట్ అది దృష్టాంతం అదేవిధంగా జీవితంలో జ్ఞాని గురించి చెప్తున్నా జ్ఞాని ప్రెసిడెంట్ లాంటి వాడు ఇన్వాల్వ్ కాడు ఈ చకటాలు వీటిల్లో ఏమీ ఇన్వాల్వ్ కాడండి అలా వెళ్తూ ఉంటారు తెలుసు ఫ్రుజుదానికి ఇన్వాల్వ్ అయిపోతే ఇంకా ఫ్రిజులేటింగ్ విచ్చెక్కిపోతుంది చకటాలు సో మనం ఏం చేస్తాం జ్ఞాని మనం ఇన్వాల్వ్ అయిపోతాం వాటిల్లో అని మనం సంసారంలో ఉన్నత్తులలాగా అయిపోతాం సంసార జ్వరం జ్వరం వచ్చిన వాళ్ళలాగా అయిపోతారు ఎందుకంటే ఆ సంసారం చాలా థిక్గా పట్టేస్తుంది మనస్సు జ్ఞాని ఈవెంట్స్ అన్నిటినీ కూడా ఆ భాషలు ఆ క్షణం కనబడితే మళ్ళీ క్షణికములు వాస్తవికత ఏదీ లేదు అలా పెరేడు కింద పోతూ ఉంటాయి అవి ఆత్మస్వరూపంలో ఆత్మస్వరూపాన్ని అవి టచ్ కూడా చేయవు అవి నేను కాదు నావి కావు అవి అవి ఫినామినా అంటే వికారములు అంటే వచ్చిపోయేవి వచ్చిపోయేది ఏది నేను కాదు దృశ్యము ఏది నేను కాదు అది నాకు కాదు నేను కాదు లేదని మీ నర్మాయ నిర్ నిర్మమో నిరహంకార ఏ ఒకనొక ఘటన ఎందు మమకారం కానీ అహంకారం కానీ లేదు నేను జస్ట్ సింప్లీ ఐ ఆమ్ నేను ఉన్నాను చేతన స్వరూపుడమే ఉన్నాను స్వతంత్రంగా ఉన్నాను ఈ ఈ ఘటనలతోటి నాకేమీ సంబంధం లేదు సాక్షిభూతంగా ఉన్నాను మీరు అలా ఉన్నప్పుడే మీరు దానికి ఏదైనా హెల్ప్ కూడా చేయగలుగుతారు మీరు ఇన్వాల్వ్ అయిపోతే మీరు హెల్ప్ చేయలేరు మీరు గమనించండి ఇప్పుడు ఎవరికైనా అనారోగ్యం చేసిందనుకోండి అనారోగ్యం చేయడమో లేదా యాక్సిడెంట్ ఏదో అయిందనుకో దృష్టాంతం కోసం చెప్తున్నా అయిందనుకోండి అందరూ కావలసిన వాళ్ళందరూ పొలం పొలం ఏడుస్తూ కూర్చుంటే ఈ వీడిని యాక్సిడెంట్ అయిన వాడిని హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు లేకపోతే మనిషికి పోతే వీడిని శ్మశానానికి ఎవరు తీసుకెళ్తారు కాబట్టి ఎవడో ఒకడైనా కనీసం ఐడెంటిఫికేషన్ మానేసి కమౌట్ ఫిజికల్గా కాదు కోఆర్డినేటివ్గా ఈ కమౌట్ ఆఫ్ ది ఈవెంట్ అండ్ క్రియేట్ ఎ స్పేస్ బిట్వీన్ యూ అండ్ ది ఈవెంట్ అండ్ దెన్ యూ కెన్ డూ సంథింగ్ అమౌ ఇప్పుడు ఒక ఆయనకి రోగం వచ్చింది అనారోగ్యం చేసింది ఆయనకు శిష్యుడు ఉన్నాడు ఆయన ఆ శిష్యుడేమో ఇలా విసురుతున్నాడు విసురుతుంటే అయో గురువుగారికి ఇంత అనారోగ్యం చేసేసింది అని ఆయన ఆ దుఃఖం పట్టలేక ఆ కలంపట పుట్టపుట నీళ్లు కాచేస్తాం ఆ చేతిలోంచి ఆ విశనికర్ర జారిపోయి ఆ గురువుగారిని పడింది వెళ్ళి దానివల్ల ఉపయోగమే ఉంటుందండి ఆ గురువు గారు నా వెళ్ళి నీ రూమ్లో కూర్చోమ్మా వెళ్ళి అంతలా ఇన్వాల్వ్ అయిపోయేవాడు గురువుగారికి అతను సేవ ఏ చేస్తాడు కాబట్టి గురువుగారికి సేవ చేయాలన్నా యూ షుడ్ నాట్ ఐడెంటిఫై విత్ హిస్ కండిషన్ కాబట్టి లవ్ కంపాషన్ అటువంటి సెంటిమెంట్ని మీరు ఒక కవ్యరూపంగా పెట్టాలన్నా కూడా అహం అమా ఉంటే ఈ రెండూ కూడా కాబట్టి ఎవరైనా అనుకోవచ్చు ఈ చెప్పే వేదాంతము ఇది లవ్కి విరుద్ధం అని ఎవరైనా అనుకోవచ్చు అది తప్పదు కాబట్టి ఈ ఘటనలన్నీ కూడా అభాసలు మాత్రమే ఏమం హేటో ఫలం జాయతే అది రెండో వాక్యం ఇప్పుడు పైవాక్యంలో అన్ని వివరాలన్నీ చెప్పిన తర్వాత ఏమం హేతుఫలా జాతి ప్రవిశంది మనీషిణ ఏమం అంటే ఈ విధముగా ఈ విధముగా అంటే అర్థం ఏమిటి అంటే బాహ్యమునందు వస్తువు ఒకటి ఉన్నదని ఆ వస్తువు సత్యమని ఆ వస్తువుని మనస్సుతో కాగ్నైజ్ చేసినప్పుడు మనస్సుతో మీరు తెలుసుకున్నప్పుడు మనస్సులో ఒక వికారం వస్తుందని ఆ వికారము సత్యమని అది నేనని అది నాదని ఈ రకంగా ఇదంతా కూడా కల్పన మాత్రమే ఇంట్లో ఏమీ సారం లేదు కాబట్టి బాహ్యమునందున్న వస్తువు హేతువు మనస్సులో కలిగేటువంటి అవస్థ సుఖం కానీ అది ఫలము లేదా మనస్సులో ఉన్నటువంటి ఒక ఒక సెంటిమెంట్ హేతువు దానికి కరస్పాండింగ్గా బాహ్యంలో ఒక ఫలము అని ఈ విధంగా ఈ మనం ఏమనుకుంటాం బాహ్యాన్ని బట్టి మనస్సు నిర్మాణం అవుతుంది మనస్సుని బట్టి భాష్యం నిర్మాణమవుతుంది ఈ విధంగా ఈ హేతు మనం విధిసిపోయి ఉన్నాము ఏమండి మీరు ఎందుకు దుఃఖిస్తున్నారండి మీకు దుఃఖం ఎందుకు కలిగిందండి అంటే బాహ్యంలో హేతు ఉంది కాబట్టి ఆంతరంలో దుఃఖం కలిగింది కాబట్టి మీరు ఆ పని ఆ విధంగా అక్కడ అలా నిర్మాణం ఎందుకు చేస్తున్నారండి అంటే ఆంతరంలో సంకల్పం పుట్టింది కాబట్టి బాహ్యంలో ఆ ఫలం అలా వస్తుంది ఈ విధంగా వాటెవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్ సైడ్ అండ్ వాటెవర్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఈజ్ ది ట్రూత్ ఇన్ సైడ్ ఈజ్ ది ట్రూత్ అవుట్ సైడ్ కాస్డ్ బై ది ఇన్సైడ్ ఇన్సైడ్ కాస్ట్ బై ది అవుట్ సైడ్ దీన్ని హేతుఫలావేశము అని అంటారు అది చాలా టెక్నికల్ వర్డ్ హేతుఫలావేశము ఆవేశం ఉంటే ఇంటెన్స్ అటాచ్మెంట్ టు ద కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ కాజెస్ ఆర్ ఔట్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ ఇన్ సైడ్ కాజెస్ ఆర్ ఇన్ సైడ్ ఎఫెక్ట్ ఈజ్ ఔట్ సైడ్ సన్ బికాజ్ ఐఎం ఫాదర్ అండ్ వై ఆర్ యూ హ్యాపీ బికాజ్ ఇట్ సో హ్యాపీ ఈ హేతుఫలముల యొక్క ఈ ఆవేశం ఉన్నదో ఇది ఏ అయితే జ్ఞానులు దాన్ని ఎలా చూస్తారు మనీషిణ మనీషిణ అంటే విద్వాంసులు మనీషా అంటే జ్ఞానం మనసహ ఈషా మనీషా ఠే హే అనేదో పతంజలి ఒకటి ఉంది పతంజలి హి మనీషా అనే సిద్ధాంతకములో దృష్టాంతాలు వార్త ఏదో ఉంది అచోంచ్యాది టీ అనే టీర్ని రిఫైన్ చేసి అక్కడ శకంధాదిషు పరూపం వాచ్యం శకంధు కర్కంధు మనీషా పతంజలి అది అలా ఏ లిస్టుకిచ్చారు సో మనస మనస్ ఈష టీ లోపం చేస్తే మనీషా పతన్ అంజలి టీ లోపం చేస్తే పతంజలి కర్కాంధు కర్కంధు టీ లోపం సో శకంధు సో వటేవర్చే వటెవర్ శకంధ్వాది పరూపం వాచ్యం తచ్చట పరూపం టీ స్థానే ఎనివే కనుక మనీషిణ మనీషా అస్తి మనీషీ మనీషిణ ఎవడో తెలుగు కవి ఈ తెలుగు కవులు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు సినిమా కవి అయ్యూ ఉంటాడు బహుశా వాళ్ళు బాగా మంచిగా దే రైట్ వ్యాలి ఇప్పుడు క్రియేటివిటీ ఎక్కడున్నా మనం అప్రిషియేట్ చేయాలి కోసం శ్రీ ఎవడో ఉన్నాడు మనీషి అంటే మనీ ప్లస్ షీ సో మనీషి సో ఇట్స్ నాట్ లైక్ దాట్ మనీషి ఆత్రే అన్నాడా మనీ ప్లస్ షీ చూసారా మంచి కవి మంచి విద్వాంసులు ఎక్కడ విద్వాంసులు అంటే కాళిదాసులు వాల్మీకి తప్పింకెవరూ లేరనకూడదు అలాగా ఎందుకంటే ఆధునిక కాలంలో కూడా ఎంతోమంది విద్వాంసులు వస్తూ ఉంటారు అన్నీ నడుస్తాయి హింగ్లీష్ అని విన్నారా ఎప్పుడైనా హింగ్లీష్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు భాష ఏమిటి హిందీ కాదు హింగ్లీష్ హింగ్లీష్ అంటే హిందీ ప్లస్ ఇంగ్లీష్ ఇప్పుడు హిందీ పాట ఒకటి ఉన్నాయి నేను ఇచ్చిన విన్నా ఐ లవ్ యూ అనే ఇంగ్లీష్ పాటేమో అనుకున్నాను నేను ఇంగ్లీష్ పాట కాదు అది హిందీ పాటే ఐ లవ్ యూ మై డియర్ ఐ లవ్ యూ మై డియర్ అని హిందీలో పడిపోతాడు వెళ్ళి అది ఇంగ్లీష్ మీకు తెలుసో తెలీదు వీరు యూ మే బీ ఐ మే బీ మోర్ ఇన్ఫార్మ్డ్ దాన్ యూ ఇన్ సవా సో ఉదాహరణకు ఇంగ్లీష్ అనే ఒక భాష ఒకటి కొత్తగా భారతదేశంలో చలావణిలోకి వచ్చేసింది అని నేను న్యూయార్క్ టైమ్స్ లో చదివా నేను ఇక్కడ ఇండియన్ న్యూస్ పేపర్ చదవ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇండియా అక్కడ అవి సరివే చదువుతూ ఉంటాను ఓతే సో ఎనివేం హేట్ మనీషిణ మనీషా మనీషా అన్నది కఠోపనిషత్తులో చాలా గొప్ప మంత్రం నాకు గుర్తు రావట్లేదు కానీ ఇటోపనిషత్తులో వస్తుంది ఆ మంత్రం హృదా మనీషా మనసా అభితృప్తాహ అలా వస్తుంది దానికి ఎదుర్వేదలో కూడా ఉంది హృదా మనీషా మనసా అభితృప్తాహ విదురమృతాస్తే భవంతి అలాగేదో వాక్యం ఉన్నది సో మనీష దాని పక్కనే ఈ మంత్రం అయిన వెంటనే ఆ మనీష ఏమిటి సా మనీషా కథం అనే ఏదో అవతారక ఏదో ఉన్నట్టు గుర్తు శంకరుల భాషల్లో యదా పంచావతిష్ట జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిశ్చన విచేష్టేత తామాహు పరమాగతి కఠోపనిషత్తుల శ్లోకం ధ్యానం యజధ్యాసంకు సంబంధించిన మంత్రం కాబట్టి మనీషా మనీషిణ అంటే ఎవరైతే ఈ ఇంద్రియములు మనస్సు వీటికి మూలంలో ఉండే ఆత్మ చైతన్యములలో నిష్ట కలిగి ఉంటారో వారు మనీషిణ వాళ్ళు ఏమంటారంటే హేతు ఫల అజాతిని ఈ సాధన సాధ్య సంబంధాలని కారణకార్య భావాన్ని తర్వాత హేతు నుంచి ఫలం పుట్టిందని మళ్ళీ ఫలం నుంచి హేతువు పుట్టిందని అంటేలాగా బయట ఒక ఘటన అయింది హేతువు దాని నుంచి మనస్సులో దుఃఖము సుఖమో కలిగింది ఫలము మళ్ళీ ఈ ఫలం నుంచి మళ్ళీ మీరు ఏదో చేస్తారు సంకల్పన చేసి ఏదో చేస్తారు ఈ రకంగా అన్యోన్యం హేతోహలం ఫలాత్ హేతు ఇలాగ తిరుగుతూ ఉండటము ఇదంతా కూడా దీన్ని ఇదని వాస్తవం ఏం లేదు ఇదంతా కూడా ఆభాష మాత్రమే హేతుఫలాజాతిని హేతుఫలముల యొక్క జాతిని ప్రవిశంతి ప్రవేశించదరు అంటే ఎలాగో తెలుసు అండి కాబట్టి వాడు ఏదో చేశాడండి ఇది ఎలా అయిందండి ఆ పార్టీ ఏదో అయిందండి ఈ పార్టీ నెగ్గిందండి అంటే సరే కానీ చల్తా మనం ఇన్వాల్వ్ అయిపోయేది ఏమీ లేదు అంత మంచికే జరిగింది దీంట్లో పెద్ద ప్రత్యేకత థింగ్స్ హ్యాపెన్ సో ద ప్రజెంట్ ద సోషల్ డైనమిక్స్ ఉంటుంది ఆ సోషల్ డైనమిక్స్ ప్రకారం సొసైటీ నడుస్తూ ఉంటుంది ఫ్యామిలీ డైనమిక్స్ ఉంటుంది ఫ్యామిలీకో డైనమిక్స్ ఉంటుంది దాని ప్రకారం ఫ్యామిలీ నడుస్తూ ఉంటుంది ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటారు మేము అందరం ఎప్పుడూ ఇలాగ కలిసి ఆరు కాయలు మూడు పువ్వులు ఏదో అలాగే ఏదో ఉంది ఎలా ఉండిపోవాలనుకుంటాం మంచిదే నిత్య కళ్యాణం పచ్చ తోరణం కూడా వినడానికి బాగానే ఉంటాయి కానీ అనుభవంలో అలా ఏముండదు అనుభవంలో ఎలా ఉంటుందంటే ఫ్యామిలీకో డైనమిక్స్ ఉంటుంది ఆ ఫ్యామిలీ అది ఒక ప్రవాహ రూపంగా వెళ్తూ ఉంటుంది ఈ ఫ్యామిలీ డైనమిక్స్ని కవులు ఏం చేస్తారంటే దాన్ని రికార్డు చేసేస్తారు దాని మీద వ్యాసం కింద రాసి రాసి వారేస్తారు ఫ్యామిలీ డైనమిక్స్ మీద దాన్ని క్రానికల్ అని అంటారు అది దే మేకే గుడ్ రీడింగ్ నేను టౌన్స్ మెన్ అని పెర్లెస్ బక్ గ్రేట్ ఆధర్ ఆవిడ రాసిన నదల టౌన్స్ అనే ఒక క్రానికల్ ఫ్యామిలీ క్రానికల్ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇంగ్లాండ్ రూరల్ ఇంగ్లండ్లో ఉంటుంది ఈ ఫ్యామిలీ ఇట్ మైగ్రేట్స్ టు యూఎస్ బై షిప్ ఆ రోజుల్లో లాంగ్ బ్యాక్ యూఎస్లో దే ట్రై టు ఫైండ్ ఎ ఫుడ్ హోల్డ్ అండ్ దెన్ ఫ్యామిలీ గ్రోస్ కొడుకులు కూతుళ్ళు అందరూ వస్తారు వాళ్ళ జీవితాలన్నీ కూడా కొన్ని వికసిస్తాయి కొన్ని శిథిలం అయిపోతూ ఉంటాయి ఈ ఫ్యామిలీ డైనమిక్స్ అంతా ఉపసంహంగా రాస్తే దట్ ఈజ్ ఎ కనామికల్ అండ్ ఇట్ మేక్స్ ఎ గ్రేట్ రీడింగ్ చిత్రం ఏంటంటే ఇది ఆల్ ఆభాష అంతా కూడా ఆభాష తప్ప దాంట్లో వాస్తవికత ఏముండదు ఫ్యామిలీ డైనమిక్స్ అలాగే పర్సనల్ డైనమిక్స్ ఉంటాయి మనం ఊరికే గెలిగలు ఆడిపోతూ ఉంటాం వీడు ఇంజనీర్ అయిపోవాలి డాక్టర్ అయిపోవాలి వీడికి పెళ్ళి అయిపోవాలి మంచి అందమైన అమ్మాయి వచ్చేయాలి వీడికి ఇద్దరు పిల్లలకు కుట్టేయాలి ఇదే అయిపోవాలి అదిపోవాలి మనం ఊరికే గెలిగిలాడిపోతూ ఉంటాం ఇది అదని వర్త్ అయితే దానికో డైనమిక్స్ ఉంటుంది వాళ్ళ ప్రారంభాలు ఉంటాయి వాళ్ళ సంస్కారాలు ఉంటాయి ఇప్పుడు వీడు సుఖపడిపోవాలని మనం అనుకుంటే వాడికి సుఖపడడానికి తగిన సంస్కారాలు వాడికి ఉండాలి కదా వాడు కాకపోతే పోనీ ఆమె వాటెవర్ కాబట్టి ఈ డైనమిక్స్ ఏవో ఉంటాయి ఆ డైనమిక్స్లో మనుషులు సంసారంలో అస్వథంతో నిన్న మేము గీతా క్లాసులో చూస్తున్నాము పరోపశులై ఉంటారు అవశం ప్రకృతే వశ ఆ ప్రకృతి యొక్క వశంలో ఉంటారు అవశులై ఉంటారు పరవశులై ఉంటారు సంసారులు అలా ఉంటారు సో జ్ఞానులు అలా పరవశులై ఉంటారు చాలా స్వతంత్రంగా సో వాళ్ళు హేతుఫలా జాతిని ప్రవేశింది ఆ హేతుఫలముల అజాతిని ప్రవేశిస్తారు అంటే హేతుఫలముల యొక్క మిథ్యాత్వాన్ని స్పష్టంగా తెలుసుకుని అలా నిర్వీకారంగా ఉండిపోతారు ప్రవి ప్రవిశంతి అంటే నిశ్చిన్వంతి ఇత్య నిశ్చిన్వంతి చినోతి చినుత చిన్వంతి సో హేతు ఫలములు హేతువు పుట్టలేదు ఫలము పుట్టలేదు అండ్ అదిగో పులు ఇదిగో తోక పులి లేదు తోక ఏది లేదు ఎందుకురా దుఃఖించేస్తున్నావు అంటే అది ఏదో అయిపోయిందని చేత స్టాక్ మార్కెట్ పడిపోయిందని చేత దుఃఖించేస్తున్నాను అంటాడు వీడి స్టాక్ మార్కెట్ ఒక ఆభాస వీడి దుఃఖం ఇంకో ఆభాస వీడికేలా దుఃఖిస్తాడు రేపు పొద్దున బాగానే ఉంటాడు కోడాల్సిందే ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ హ్యూజ్ లాంగ్ డ్రీమ్ దెర్ ఇస్ నో రియాలిటీ టు ఆల్ ఆఫ్ దేస్ అని వాళ్ళు ప్రవేశంతి దాంట్లో ప్రవేశించి ప్రవేశించేస్తారు నిశ్చిన్వంతి సో ఆ విధమైన నిశ్చయ జ్ఞానంతో అలా సాక్షిరూపంగా ఉండిపోతారు అంచేతనే మహాత్ములు వాళ్ళు తమ్ముని కంగారు పడడం అలాగా చెలించిపోవడం అలా ఉంటారు ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయనకి ఎవడో చెప్పారు ఎవండి ఒక షిప్ వస్తుంది ఆ షిప్లో ఆయన్ని కలవడానికి ఎవడో వస్తున్నారు ఎవరో చర్ ఎవడా ఆ షిప్పు మునిగిపోయింది అని మురిగిపోయిందండి అని పరిగెత్తుకొచ్చి చెప్పారు దాంట్లో ఆయన ధనం కూడా ఏదో వస్తుంది షిప్పు మునిగిపోయిందిటండి మునిగిపోయింది తండ్రి కాదు మునిగిపోయిందని వార్త చెప్పారు ఆయన అయో అని ఓహో అలాగా అన్నట్టు పూజ స్వామీజీ దృష్టాంతం ఆయన బాగా చెప్తారు దృష్టాంతం అమేజింగ్ ఎక్కడి నుంచి చెప్పడం కష్టం ఆయన చెప్పినట్టు కూడా ఎవరు చెప్పలేదండి చాలా బాగా చెప్తారు సో అంటే మొట్టమొదట రెసిస్టెన్స్ నోనోనో నా షిక్ మునిగిపోకూడదు నా డబ్బు పోకూడదు నా వాళ్ళు ఎవరు పోకూడదు రెసిస్టెన్స్ ఎంతసేపు ఓ క్షణం ఆ తర్వాత మళ్ళీ యాక్సెప్టెన్స్ ఓహో అలాగా చెల్తా హట్ ఈజ్ హౌర్ లైఫ్ ఈజ్